లేకపోయినా ఈ తల్లిదండ్రులు వాడికి నిర్ణయం రాజా రాజా రాజా అని పిలుస్తుంటాడు వాడు చెట్టు చివరికి రాజుగా పనికిరాడు శివ సేవ పొడుగుగా ఎందుకని వాడిలో ఈ అతృప్తి కరస్య బలపడిపోతుంది ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకని జీవభావంచేత ఆత్మనిష్ట అంటే నిత్యతృప్తి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇవాళ కలికాలంలో కొన్ని మాటలు మనం పూర్వం మహానుభావులు జీవించిన జీవితాన్ని శాస్త్రాన్ని మహర్షుల జీవితాలని సాధువుల జీవితాలని మనం సరిగ్గా గమనిస్తే కొన్ని మాటలు అసాధ్యమేమో అని అనిపిస్తుంది అనమాట మనం కాలంలో కూడా అది దగ్గర వాళ్లే మరీ ఎక్కడో వశిష్ట మహర్షిను అగస్య మహర్షి దాకా వెళ్ళక్కర్ల మనం భగవాన్ రమణులు తమ జీవితంలో తాము చేతితో ఎప్పుడు కూడా డబ్బు ముట్టుకోలేదు డబ్బు చేతితో ముట్టుకోకుండా ఆయన జీవితం వెళ్ళిపోయింది రామకృష్ణ పరమహంస డబ్బు చేతితో ముట్టుకోకుండా జీవితం వెళ్ళిపోయింది ఈ మాట ఇవాళ ఎవరికైనా చెప్పేమే అనుకోండి ఏమంటారు ఏం చెప్తున్నారండి అసలు డబ్బు లేకపోతే పని జరుగుతుందండి డబ్బు లేకుండా అసలు ఒక క్షణం కూడా గడవదు ఎందుకనంటే యాభై రెండేళ్ల జీవితంలో చివర ఓ సంవత్సరంలో ఏదో డబ్బుకి ఇబ్బంది వచ్చింది అనుకోండి అంటే యాభై ఒక్క సంవత్సరాలు ఈశ్వరుడు బాగానే చూశాడుగా ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ ఈజ్ వెరీ వెల్ చివరిలో ఏదో సంవత్సరంలో ఏదో ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి అబ్బో బ్రహ్మాండం బదులైపోయింది ఎంత బ్రహ్మాండం బదులైపోయిందయ్యా అంటే అప్పటి రాని అనారోగ్యాలన్నీ ఆ ఒక్క సంవత్సరంలోనే వచ్చేస్తాయి ఏమిటయ్యాడు సమస్య ఏదో రకరకాలైన ఆస్తి వ్యాధ్యాలు అగైరాలు ఏర్పడి ఆ రకరకాలైనటువంటివి ఏవో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి వస్తే ఇప్పుడు ఇవి అర్జెంటుగా దాన్ని ఇవి భుజానే చేసుకోవడం ఎందుకు యాభై సంవత్సరాలు బాగానే ఉంది కదా అమ్మో ఇప్పుడు అది లేకపోతేలాగా అమ్మో ఇప్పుడు ఇది లేకపోతేలాగా అమ్మో అప్పుడు అది లేకపోతేలాగా ఇప్పుడు ఇది అవ్వకపోతేలాగా ఇదే తిరిగేటప్పటికీ ఇవిడికి ఏమైపోయింది థైరాయిడ్ వచ్చేసింది షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది మొత్తం శాశ్వత అతిథులు అందరూ ఒకేసారి వచ్చేసారు లైన్లో నవగ్రహాలాగా తొమ్మిది గ్రహాలు ఒకే ఇంట్లోకి వచ్చేసినాయి ఇప్పుడు ఏం చేయాలి ఇంకా వాళ్ళు పోరు ఇప్పుడు ఆవిడ ఆ గురువుగారి దగ్గరకు వచ్చింది ఏమండి నేను చాలా కష్టాల్లో ఉన్నానండి ఏమైందమ్మా ఇగు ఇలా అయిపోయిందండి అలా అయిపోయిందండి అలా అయిపోయింది ఎన్ని ఏళ్ళమ్మా నీకు యాభై రెండేళ్ళు ఈ కష్టాలు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా ఓ సంవత్సరం నుంచి ఉన్నాయండి అంతకుముందు యాభై ఒక సంవత్సరాలు బాగానే ఉన్నావు కదమ్మా అది చాలా బాగున్నారండి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమైందమ్మా నీకు నాకేమవలేదండి ఇదిగో ఇలా అయిపోయినాయి ఇలా అయిపోయాయి ఎప్పటికి నేను ఇలా అయిపోయాను చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుంది ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుంటే అంటే ఎవరినది మెటీరియల్ మన జీవితంలో చూస్తే ఇట్లాగే కనబడుతుంది ప్రతి మానవ జీవితంలో కూడా జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ అంతకు ముందు అంతా బాగా ఉంది ఎవరింగ్ ఏదో కొద్దిగా మార్పులు అంతే కదా గాలి ఇటు వీచే బదులు అటు వీచింది ఇటు కదిలే బదులు అటు కదిలినాయి అంతే ఇంత చిన్న దా ఏం చేసాం వెరీ సీరియస్ గా తీసుకున్నాం వెరీ సీరియస్ గా తీసుకునేటప్పటికేమైపోయింది అప్పటి దాకా బాగున్న ఆరోగ్యమే మహాభాగ్యంగా వెళ్ళిపోయి ఆ భాగ్యలక్ష్మి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఆ భాగ్యలక్ష్మి వెళ్ళిపోయిందో ఇంతే సంగతులు జాగ్రత్తగా గమనించాలి ప్రతి మనసులో మనసు మానస సరోవరంలో ఏర్పడుతున్నటువంటి గాలి అనే కదలికల చంద్రుడు కదులుతున్నాడు ఆ చంద్రుని యొక్క కదలికలను చూసి నువ్వు ఆనందపడుతున్నావు ఇది జీవభావం ప్రతి కదలికని ఈ ఉపమానంతో పోల్చి చూడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ చలనాది అధాంబస నీ మనసులోనే మానస సరోవరం ఉంది నీ ప్రత్యేగాత్మ స్థితిలోనే కైలాస శిఖరం ఉంది ఈశ్వరుడు ప్రత్యేగాత్మగా ఉన్నాడు ఎక్కడికో కైలాస పరిక్రమ కోసమని కైలాసమాన కైలాస చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చినంత మాత్రాన నీవు ఈశ్వర దర్శనాన్ని పొందలేవు అలా వెళ్ళొచ్చిన వాళ్ళతో కూడా నేను మాట్లాడ నాయన్న ఈశ్వర దర్శనం అయిందా చాలా కష్టాలు పడ్డామండి ఎంతసేపు వాడు పడ్డా కష్టాల గురించి చెప్తాడే తప్ప ఈశ్వర దర్శనం గురించి చెప్పడే కైలాస పరిక్రమకు వెళ్ళొచ్చాడంటే మా ఈశ్వర దర్శనం పొందాడని ఆయన కాసేపు ఇంటర్వ్యూ చేస్తే మేమండి అక్కడికి అక్కడికో వెళ్ళేవాడి అక్కడండి అక్కడ దిగేమండి అర్ధరాత్రి ఉన్నామండి రాత్రి విపరీతమైన చెల్లండి ఆ ఊపిరాడలేదండి అదే అండి లేకపోతే ఆ జడల బర్రె ఎక్కడుందో అది ఆ యాక్ ఎక్కడ ఉందో దాన్ని ఎందుకు వచ్చామండి వాడు పట్టుకెళ్ళేవాడేమో నన్ను పక్కకు లాకపోయాడు వీళ్ళ మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయాడండి నేను ఎక్కడున్నానో నాకు తెలియలేదు ఇట్లా వాడు చెప్పింది చెప్పకుండా రెండున్నర గంటల సేపు ఆ కష్టాల గురించే చెప్పాడు తప్ప ఇంతకీ కైలాస పరికరమకి దేనికి వెళ్ళాడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళాడు కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడని కాదు అందరూ వెళ్ళేది కానీ దృష్టి అంతా జరిగి పెట్టాడు చలనాది అధ అంభస చూడండి నాకు ఎవ్వరు మాట్లాడినా ఇదే కనబడుతుంది ఓ మానస సరోవరంలో చంద్రుడు చదువుతున్నాడు అంతే తన జీవిత కథ అందుకే నేను అసలు ఆత్మకథలు చదవను నేను జీవితంలో ఇప్పుడు ఎవరైనా ఆత్మకథలు చదవలేదు అర్థమైందండి ఒకవేళ